ఎవరికి తెలుసు ఈవేళ వదిలించుకోవాలనుకున్న కోరికలు రేపటి కోసం నీలోనే ఎదురు చూస్తుంటాయేమో మీ శరీరానికి కూడా తానే సంస్కృతిలోంచి వచ్చిందో తెలుసు తన సహజమైన అవసరాలను గుర్తిస్తుంది దాన్ని మోసపరచవద్దు నీ శరీరం నీలోని ఆత్మను వినిపించే వేణువు దాన్ని మధుర సంగీతాన్ని సృష్టిస్తావో గాబరా చప్పుళ్ళనే చేస్తావో నీ ఇష్టం నీ హృదయంలోనే అడుగు సుఖంలో ఏది మంచిదో ఏది కాదో ఎలా గుర్తిస్తా ఉంది నీ పొలాల్లో నీ తోటల్లో చూడు పువ్వు నుంచి తేనె తాగడం మధుపానికి ఎంత ఆనందమో తెలుస్తుంది పుష్పానికి తేనెటీగకు తన మధువునివ్వడంలో ఆనందముంది తేనెటీగకు పుష్పం జీవం ఊరే చలమ పుష్పానికి తేనెటీగ ఓ ప్రేమ దూత ఆ రెంటికి ఇవ్వడం పుచ్చుకోవడంలోనే ఆనందం అవసరం పరవశం కూడా ఓ ఆర్ఫలిస్ ప్రజలారా మీ ఆనందంలో మీరు తేనెటీగలు పువ్వులు కండి ఓ కవి అందం గురించి చెప్పండి అన్నాడు నువ్వు అందం కోసం ఎక్కడికని వెళ్తావు వెతుకుతావు ఆమె నీ దారి మార్గదర్శి కూడా నువ్వు గురించి ఏం మాట్లాడుతావు నీ మాటల్ని నేసేది ఆమెతే బాధల్లో ఉన్నవాళ్ళు గాయపడిన అందం దయగా నెమ్మదిగా ఉంటుందంటారు బాల్యంతరాలు తన అద్భుతమైన అందంతో అరసిగ్గుతూ మన మధ్య నడుస్తున్నట్లు ఉద్రేకస్తులు చెబుతారు అమ్మో అందమంటే భయోత్పాద శక్తిలా ఉంటుందని తుఫానుల ఆమె తన క్రింద భూమిని పైన ఆకాశాన్ని వణికింప చేస్తుందని అలసి సొలసిన వారంటారు అందం సునిశ్చిత సంభాషణ లాంటిదని మన ఆత్మలోంచి మాట్లాడుతుందని నీడను చూసి వణికే చిరువెలుగులా మన నిశ్శబ్దాలలో ఆమే గొంతు సవరించుకుంటుందని అసహనంగా ఉన్న అంటారు ఆమె కొండకోణల్లో కేకలేస్తుందని ఆ అడవుల్లోంచి గిట్టల శబ్దాలు రెక్కల చప్పుళ్ళు సింహాల గర్జింపులు వినవస్తాయని నగర కాపులా వాడంటాడు వచ్చే ఉదయం లోంచే అందం లేచి వస్తుందంటాడు కాయ కష్టం చేసేవాళ్ళు మధ్యాహ్నం వేళ అంటుంటారు మేమామెను భూమి మీద నిలచి సాయంత్రపు కిటికీకి అలవకగా ఆనుకుని చూస్తుంటే చూశామని చలికాలంలో మంచులో నడుస్తూ అనుకుంటారు ఆమె వసంతల్లో కొండచర్యల్లో చెంగున ఎగురుతూ వస్తుందని మండు వేసవిలో నూరుస్తున్న జనం చలికాలం రాలే ఆకుల్లో నాట్యం చేస్తుంటే చూశామని ఆమె జుట్టు కొనల్లో మంచు కణాలు మెరుస్తున్నాయని ఇవన్నీ నువ్వు అందం గురించి చెప్పినవే కానీ నిజానికి నువ్వు అందం గురించి కాదు చెప్పింది నీ తీరని అవసరాల గురించి మాట్లాడుతున్నావు అందం అవసరం కాదు అదొక అద్భుత పారవస్యం అదొక దప్పికగొన్న నోరు కాదు చాచిన రక్తహస్తము కాదు అదొక ప్రజ్వరిల్లే హృదయం సమ్మోహిత ఆత్మ అది నువ్వు చూడగలిగే ప్రతిబింబం వినే పాట కాదు కళ్ళు మూసుకుని ఉన్న నిన్ను వెంటాడే ప్రతిబింబం మూసిన చెవులకు కూడా వినవచ్చే మధుర అది బీటలు వారిన బెరడులోని సారం కాదు గోటికి మొలచిన రెక్క కాదు నిరంతర పరిమళభరిత పుష్పాలు వికసించే ఉద్యానవనం గుంపులుగా ఆకసాన ఎగిరే దేవతల సమ్ముఖం ఆర్ఫాలిస్ ప్రజలారా అందమే జీవితం జీవితం తన పవిత్రమైన ముఖంపై మేలుముసుగుని తీసినప్పుడు నువ్వే జీవితం నువ్వే ముసుగు కూడా సౌందర్యం అంటే అనంతత్వం తను తానే దర్పణంలో చూసుకున్నట్లు నువ్వే అనంతతత్వం నువ్వే దర్పణానివి కూడా అంతలో ఒక ముసలి అర్చకుడు అన్నాడు మాకు మతం గురించి చెప్పండి అని నీ రోజు గురించి మాట్లాడనా మతమంటే సమస్త క్రియలు ప్రతిఫలాలు అంతేనా క్రియా కాదు ప్రతిఫలమూ కాదు ప్రతి నిమిషము ఆత్మలోంచి వచ్చే ఒక అద్భుతము ఒక ఆశ్చర్యము చేతులు రాళ్ళు కొడుతూనో మగ్గం ఎవరు నీ నమ్మకాన్ని పనుల నుండి విడదీయగలరు విశ్వాసాలను తన వృత్తి నుండి విడదీయగలరు ఎవరు తన సమయాన్ని ముందుపరుచుకొని ఇది దేవునిది ఇది నాది ఇది నా ఆత్మకని ఇది నా శరీరానికని విడదీయగలవాడు నగ్నంగా ఇంకా బాగుంటాడు గాలి వెలుతురు అతని చర్మాన్ని తూట్లు చేయలేదు తన ప్రవర్తన నీతి నియమాల్లో లెక్కలు చెప్పేవాడు తన గాన విహంగాన్ని బంధిస్తాడు స్వేచ్ఛ స్వేచ్ఛాగీతం ఇనుపచువ్వల జాలీల వెనక నుంచి రాదు నీ దైనందిన జీవితమే నీ ఆలయం మతం నీ అందులో ప్రవేశించినప్పుడే నీవనుకున్నవన్నీ తీసుకుని పో నాగలైనా వేణువైనా అవి నీ ప్రేమోద్రేకంతో గాని అవసరానికి ఆనందానికి ఏదైనా సరే ఆ ఆనందపు సందోహంలో నువ్వు నీ విజయాల్ని మించిపోలేవు నీ ఓటముల కన్నా కిందకు జారలేవు అవన్నీ నీతో తీసుకుని వెళ్ళి నీ అర్చనలో వాళ్ల ఆశల కన్నా పైకెగరలేవు వారి నిరాశల కన్నా కిందకు జారిపోనులేవు దేవుని గురించి నీకు తెలుసా ఆయన పొడుపు విప్పేవాడు కాదని నీలోనే చూసుకుంటే ఆయన నీ పిల్లలతో ఆడుతూ కనిపిస్తాడు శూన్యంలోకి చూస్తే మబ్బుకి మబ్బుకి మధ్య నడుస్తూ చేతులెత్తి మెరుపుల్ని వర్షాల్ని కురిపిస్తూ కనిపిస్తాడు చెట్లలోంచి చేతులూపుతూ అలల్లోంచి నవ్వుతూ కనిపిస్తాడు అల్బిత్ర అంది మిమ్మల్నిప్పుడు మరణం గురించి అడగాలనుకుంటున్నాము మీకు మరణ రహస్యం ఎలా తెలుస్తుంది జీవితం హృదయంలో వెతికితే తప్ప మీకు ఎలా దొరుకుతుంది పగలు చూడలేని గుడ్లగూబ వెలుగు రహస్యాల్ని ఎలా ఛేదిస్తుంది మరణం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే దాని హృదయాన్ని పూర్తిగా తెరిచి జీవితమనే దేహం తగిలే వరకు వెతుకు చావు పుట్టకలొక్కటే నది నదా నీ ఆశల కలల లోతుల్లో అనంత మంచు పొరుల కింద కలలు బీజంలా నీ గుండె వసంతాగమనానికై కలలు కంటుంది కలల మీద నమ్మకముంచు అనంతవం వాటిలో దాగునుంటుంది అసలు మరణించడం అంటే గాలిలో నగ్నంగా నిలిచినట్లు సూర్యకాంతిలో కరిగినట్లేగా ఊపిరి ఆగిపోవడం అంటే ఈ నిరంతర అవిశ్రాంత అల నుంచి ఊపిరి స్వేచ్ఛగా ఎగిరి బంధాల్ని చరిపేసుకుని దేవుని కోసం విస్తరించడమే నిశ్శబ్ద నది నుంచి దప్పిక తీర్చుకున్నప్పుడు నువ్వు పాడగలుగుతావు పర్వత శిఖరాన్ని చేరాక నువ్వు ఎక్కడో మొదలెడతావు భూమికి నీ అవయవాల్ని ఆహుతి చేశాకే నువ్వు నిజంగా నాట్యం చేయగలుగుతావు ఇక సాయంత్రం అవుతోంది ఆల్మిత్ర అంది ఈరోజు ఈ ప్రదేశం మాతో మాట్లాడిన మీ ఆత్మ దీవించబడతాయి అతను అన్నాడు నేనా మాట్లాడింది నేను కూడా మీలా శ్రోతను కానా గుడిమెట్లు దిగుతున్నాడాయన అందరూ ఆయన వెంటే తన నావద్దకు వెళ్ళి పైన నిల్చున్నాడు ప్రజల్ని చూస్తూ ఇలా అన్నాడు ఆర్ఫలిస్ ప్రజలారా ఈ గాలి నన్ను వీడ్కోలు తీసుకోమంటుంది నాకు దానంత తొందర లేదు కానీ నేనిక వెళ్ళాలి ఇప్పుడు ఒంటరిదారుల్లో వెళ్ళే మాలాంటి దేశదిమ్మరులు ఏ రోజు ఎక్కడ ముగిస్తామో ఎక్కడ లేస్తామో ఏ సూర్యాస్తమయం మమ్మల్ని ఎక్కడ వదిలిందో ఏ సూర్యోదయము కనుక్కోలేదు నేలపై నిద్రిస్తున్నప్పుడు కూడా మేము పయనిస్తూనే ఉంటాం మీ మధ్య నా రోజులు కొన్ని నా మాటలు మరి కొన్ని నా మాట మీ చెవుల్లో మలిగినప్పుడు నా ప్రేమ మీ స్మృతుల్లో మరుగుపడుతున్నప్పుడు నేను మళ్లీ వస్తాను ఆర్సలీస్ ప్రజలారా ఈరోజు మీ కోరికలో నా ప్రేమ పరిపూర్ణం కాకపోతే ఇది రేపటి రోజుకు చేసే వాగ్దానం కానీ మనిషికి మార్పు అవసరం కానీ ప్రేమకు కాదు తన ప్రేమ అవసరాలని తీరుస్తుందనే కోరిక కూడా కాదు నీరవ నిశ్శబ్దంలో నేను తిరిగి వస్తా కాలాన సాగిపోయి మంచుపొగ పొలం మీద మంచు బిందువై ఎగసి మబ్బుగా చేరి చినుకులా రాలుతుంది నేను అలాంటి మంచుని కానా రాత్రి నిశ్శబ్దంలోంచి ఈ వీధుల్లో నడుస్తున్నప్పుడు నా ఆత్మ మీ ఇళ్లలో ప్రవేశించలేదా నాలోని మీ హృదయ స్పందనలు మీ ఊపిరి నా ముఖానికి తగల్లేదా మీరందరూ నాకు తెలుసు మీ ఆనందం బాధ మీ నిద్రలో మీ కలలో నా కలలైనవి ఎన్నిసార్లు కొండల మధ్య కొలను మీ మధ్య నేను మీ శిఖరాల్ని వంగిన కొండ ప్రతిఫలించలేదు గుంపులై సాగిపోతున్న మీ ఆలోచనల్ని కోరికల్ని కూడా నా లోకి మీ పిల్లల నవ్వుల సెలయేళ్లు వడివడిగా మీ యవనపు కోరికల నదులు వచ్చి చేరని నా లోతుల్లోకొచ్చిన నదులు సెలయేళ్ళు ఆగకుండా పాడుతూనే ఉండాలి నవ్వులు కోరికలెన్నో మరింత మధురంగా మీలోని ఆ అనంతత్వము ఒక విస్తృత మానవునిలో చిన్న కణాలుగా ఓ సన్నని నాళాలుగా అతని మంత్రోచ్చారణల ముందు ఈ పాటలన్నీ నిశ్శబ్ద ప్రకంపనలే ఆ విస్తృత మానవునిలోనే నువ్వు విస్తరిస్తావు అతన్ని ముగ్ధుణ్ణి చేసినప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించి ముగ్ధుణ్ణి చేయగలుగుతాను ఆ విస్తృత వలయంలో ప్రేమ తాకలేని దూరాలేవి ఏ కళలు ఏ కోరికలు నమ్మకాలు ఎగిరి ఆ ఎత్తుల్ని దాటగలవు మీలోని ఆ ఉన్నతుడు పారిజాతులు నిండిన మరివృక్షం లాంటివాడు అతని శక్తి మిమ్మల్ని లేలలోకి ఉంచుతుంది ఆ పరిమళం మిమ్మల్ని ఆకాశ మార్గంలోకి ఎత్తుతుంది అతని ఆధిపత్యంలో మీరు మరణం లేని వాళ్ళవుతారు మీకు చెప్పే ఉంటారు గొలుసులో మీరు అతి బలహీనమైన అతుకంత బలహీనమైన వారికి అది అర్ధసత్యమే మీరు బలమైన అతుకంత బలమైన వారు కూడా మీరు చేసిన ఏ చిన్న పనినో చూసి మిమ్మల్ని అంచనా వేయడం తీర మంచున ఎగిరే నురగను చూసి సముద్రశక్తిని లెక్కవేయడమే మీలోని ఓటమిని బట్టి తీర్పునివ్వడం ఋతువుల్ని ఎంత చంచలమని ఆక్షేపించినట్లే చెప్పద్దు మీరు మహాసముద్రం ఎన్ని బరువైన ఓడలు అలల ఆటై ఎదురు చూస్తున్నా సముద్రం తన అలల్ని తొందర అలాగే ఆ ఋతువుల్లో మీరు మీ గ్రీష్మంలో మీరు వసంతాన్ని ఆపినా నిద్రించే వసంతం విచారం లేకుండా నిద్రమత్తులోనే చిరునవ్వులొలికిస్తూ ఉంటుంది నేను ఈ విషయాన్ని చెప్తుంది మీలో మీరు అతను మనల్ని మెచ్చుకున్నాడు మనలో మంచినే చూశాడని అనుకోవాలని కాదు మీలోనే ఉన్న ఆలోచనల్ని మాటలుగా చెప్పానంతే పదజ్ఞానమంటే ఏమిటి మనలోని మాటలుగా మారని జ్ఞానపు నేడే కానీ మీ ఆలోచనలు నా మాటలు కూడా గడచిన దినాల మాటున దాగిన సంక్షిప్త జ్ఞాపకాల అలలే కాని భూమి మనల్ని తననీ కూడా తెలియనంత ప్రాచీన దినాలు కానీ అయోమయావస్థలో భూమి కదలాడిన రాత్రులు కానీ ఎందరో జ్ఞానులు మీకు వారి జ్ఞానాన్ని పంచడానికొచ్చుంటారు కానీ నేను కానీ నేను మీ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చానాన్ని మించిన విషయాలు నేను తెలుసుకోగలిగా మీలో ఆత్మతేజం ఇంతై వ్యాపిస్తోంది ఆ విస్తరణ తెలియని మీరు గడచిన రోజుల్ని తలుచుకుని విలపిస్తున్నారు మరణ భయకంపిత శరీరాల్లో జీవితం జీవితాన్ని వెతుక్కుంటుంది ఇక్కడ సమాధుల్ ఈ పర్వతాలు మైదానాలు ఊయలలు ఉతమిట్లే మీ పెద్దల నుంచిన పొలాల మీదుగా వెళ్తున్నప్పుడు నిశితంగా చూడండి మీరు మీ పిల్లలు చేతుల్లో చేతులు కలిపి చేయడం చూస్తారు మీకు తెలియకుండానే మీరు కేరింతలు కొడతారు మీకు ఉజ్వల భవిష్యత్తు చెప్పిన వాళ్ళకి మీరు సంపదలు అధికార వైభవాలు ఇచ్చుంటారు మీకు నేనేమీ వాగ్దానాలు ఇవ్వకపోయినా ఆదరించారు నాకెంతో జీవిత పిపాసను జిజ్ఞాసను ఇచ్చారు ఏ మనిషికన్నా అతని గమ్యాలన్నీ దాహార్తి ఆధారాలుగా జీవితం పొంగే జలధారలుగా కావడం కన్నా వరమే ఉంది నేనెప్పుడా చలమ వద్దకు తాగడానికి వెళ్ళినా ఆ జీవన జలం కూడా దప్పికగొనే ఉంది నేను తాగినప్పుడే అది నన్ను తాగుతుంది ఏ బహుమతుల కన్నా దినకూలీని తీసుకోవడానికి గర్విస్తున్నా మీ ఇంట ఆతిథ్యం జిమిచ్చినా నేను కొండల వెంట పళ్ళని ఏరుకుని తిన్నా మీ గృహాన నాకింత చోటిచ్చినా ఆ ఆలయ ప్రాంగణాలలో నిద్రించా మీ ప్రేమ నా రేయింబవళ్లని ఆహారాన్ని అమృతప్రాయం చేసి నా నిద్రకు కళల్నిచ్చింది అందుకే మిమ్మల్ని దీవిస్తున్నా మీరెంతో ఇస్తూ కూడా ఇస్తున్నానని తెలుసుకోరు నిజమైన కరుణ కూడా అద్దంలో తనని తాను చూసుకుని మురిస్తే పాషాణంతో సమానని నీలో కొందరు నేను ఒంటరివాణ్ణని ఏకాంతాన్ని సేవిస్తూ కూర్చున్నవాణ్ణని వనాల్లో వృక్ష సమూహాలతో సమాలోచనలే కాని మనుష్యులతో కాదని కొండ శిఖరం మీద కూర్చుని ప్రజల్ని అధోభావంతో చూస్తారని అనుకుంటారు నిజమే నేను కొండ శిఖరాల్లో నిర్మానుష్య ప్రదేశాల్లోనే తిరిగాను ఆ దూర శిఖరాల నుంచి కాక మిమ్మల్ని ఎలా చూడగలను దూరమైతేనే కదా ఎవరికైనా దగ్గరవుతాము లోపలే మీరు కొందరు అనుకునేవారు పైకనకపోయినా ఎవరి ఆగంతకుడు చేరలేని ఎత్తల్ని ప్రేమించేవాడు ఎందుక గద్దలు గూళ్లు కట్టుకునే శిఖరాల్లో జీవించడం నిరర్ధకాన్వేషణ లేలా మృగతృష్ణ లేలా ఏ తుఫాన్ల కోసం పల విసరాలనుకుంటావు ఏ వలాహక విహంగాన్ని వేటాడుతావు ఆకాశంలో మాతో వచ్చి ఉండు నీ ఆకల్ని మా రొట్టెతో దాహాన్ని మద్యంతో తీర్చుకో వాళ్ల ఆత్మల ఏకాంతంలో అనేవారు ఏకాంతపు అగాధాలలో వాళ్ళే నా ఆనంద విషాదాల రహస్యాలు తెలుసుకుంటారు మీలోని ఆకాశమంత ఎత్తున ఉన్న ఉన్నతుణ్ణి వేటాడాను ఇక్కడ వేటగాడు కూడా వేటాడబడతాడు నా విల్లులోంచి ఎగిరిన ఎన్నో విల్లంబులు తిరిగి నా గుండెలోనే నాటుకున్నాయి ఎగరేసేవాడే పట్టుకుని వేలాడేవాడిక్కడ నా రెక్కలు సూర్యుని కడ్డంగా తెరుచుకున్నప్పుడు వాటి నీడ నేలను పాకే తాబేలు కాలేదా నమ్మకమున్న నేనే సంశయాత్ముడను నా గాయాన్ని నేనే ఎన్నిసార్లు రేపుకున్నా మీద నాకింకాలు లేరు ఇళ్లకు పొలాలకు బులై ఉన్నా లేరు అదే మిమ్మల్ని పర్వతాలపై నివసింపచేస్తూ గాలిలో ఎగరనిస్తుంది అది సూర్యుని వైపు పెచ్చదనం కోసం వెంపర్లాడదు చీకట్లో దాగోవడానికి కన్నాల్ని తవ్వదు అది ఒక స్వేచ్ఛ భూమిని చుట్టి శూన్యాన్ని ఆవరించిన అస్తిత్వం ఈ మాటలు అస్పష్టంగా ఉంటే వాటిని అర్థం చేసుకోవద్దు అలానే వదిలేయండి చాలా విషయాలు ప్రారంభంలో అస్పష్టంగా అర్థం కాకుండా ముగింపు సమయానికి స్పష్టమవుతాయి మీరు నన్ను ఓ ప్రారంభంగానే గుర్తుంచుకోండి జీవితం బతుకుండే ప్రతిదీ ఈ మసక మంచులో పొడుతుందే గాని స్ఫటిక సెలనుంచి నుంచి మాత్రం కాదు స్పటికం మాత్రమే తెలిసిన వాళ్ళు కరిగిపోయే పొగ మంచు లాంటి వాళ్ళు ఇదే మీరు నన్ను గుర్తించుకునేటప్పుడు గుర్తించుకోవాల్సిన విషయం మీలో బలహీనంగా భయంగా ఉన్నది మీలోని శక్తివంతమై స్థిరమైనది మీలోని ఊపిరిగా మీ ఎముకల్ని నిలిపి గట్టిపరిచి మీ ఎముకలకు రూపమిచ్చింది మీకెవరికీ గుర్తులేని ఓ స్వప్నమేగా మీ నగరాన్ని నిర్మించి ఇలా తీర్చిదిద్ది నువ్వు ఆ ఊపిరికెరటాల్ని చూస్తే మిగిలిన విషయాల్ని చూద్దామనుకోవు ఆ కళల గుసగుసల్ని వింటే ఇంకే శబ్దాల్ని ఇష్టపడవు నువ్వు చూడకపోయినా వినకపోయినా పర్వాలేదులే నీ కళ్ళని కప్పిన ముసుగుని దాన్ని నేసిన చేతిలే పైకెత్తుతాయి నీ చెవులను మూసిన మట్టిని దాన్ని మెత్తిన చేతిలే ఛేదిస్తాయి అప్పుడే నువ్వు చూడగలుగుతావు వినగలుగుతావు అంధత్వాన్ని బధిరత్వాన్ని తెలుసుకున్నందుకు నువ్వు గర్వించవు ఆ రోజుల్లో నువ్వు వస్తువుల నిగూఢ ప్రయోజనాల్ని తెలుసుకుంటావు నువ్వు వెలుగునెలా దీవిస్తావు చీకటిని కూడా అలానే దీవిస్తావు అన్నీ చెప్పాక ఆయన చూశాడు ఆ ఓఢనావికుడు కాసేపు తెరచాపలని కాసేపా దూర పరికిస్తున్నాడు ఓ నావనాయకుడా ఒక్క నిమిషం కాస్త ఓపిక పట్టు గాలి వీస్తోంది తెరచాపులు తొందర పడుతున్నాయి చుక్కాని ఎటు పోవాలని అడుగుతోంది కానీ నాయకుడు నా నిశ్శబ్దం కోసం చూస్తున్నాడు ఎన్ని సముద్ర సంగీతాల్ని విన్నారు వాళ్ళు ఈ నావికులు నన్నెంతో ఓపికగా విన్నారు వాళ్ళకి ఆగలేరు నేను సిద్ధంగా ఉన్నా ఏరు సముద్రాన్ని చేరింది మరోసారి ఓ మాతృమూర్తి తన బిడ్డను ఇంకోసారి గుండెకు హత్తుకుంది వీట్కోలు నా ఆర్ఫలిస్ ప్రజలారా ఈరోజు ముగిసింది కలువ తనులో తానుగా తన రేపు నుంచి ముడుచుకున్నట్లు మనకిక్కడ దొరికిన దాన్ని భద్రపరుచుకుందాము అది సరిపోకపోతే మళ్లీ మనం కలిసి చేతులు చాచి అడుగుదాం ఆ ఇచ్చేవాణ్ణి మరవద్దు నేను మళ్ళీ వస్తా వెనక్కి నా కోరిక దుమ్ము పట్టి ఇంకో శరీరంలోకి కాసేపట్లో ఆ తర్వాత శూన్యాన ఓ క్షణం ఇంకో మాతృమూర్తి నన్ను మూస్తుంది మీకు ఇక్కడ గడిచిన నా యవ్వనానికి వీట్కోలు నిన్న కదా మనం కలలో కలుసుకుంది నా ఒంటరితనంలో మీరు పాడింది మీ ఆశలలో నేను ఆకసాన హర్మయాలు కట్టింది ఇప్పుడు ఆ నిద్ర ఎగిరిపోయింది కల కరిగింది తెల్లవారు వస్తుంది మధ్యాహ్నం వస్తుంది మెలకువ పగలుగా మారింది మనం విడిపోక తప్పదు జ్ఞాపకాల సంజ వెలుగుల్లో మనం మళ్లీ కలవాలి కలిసి మాట్లాడుకోవాలి మీ హృదయాంతరాళాల్లో మీరు మళ్లీ గానం చేయాలి ఎక్కడైనా ఇంకో కలలో మనం చేతులు కలిపితే ఆకాశాన ఇంకో మేడ కడదాం చెప్తూనే అతను తన తోటి నావికులకు సైగ చేసాడు వాళ్ళు లంగరెత్తి ఓడను వదిలి చేసి ముఖంగా సాగారు ప్రజలందరి నుండి ఒకే గుండె నుండి వెలువడిన ఆర్తనాదంగా ఆ సాయంత్రపు చీకటిలో సముద్రం మీద ఒక పెద్ద నాదంగా మారింది అల్మిత్ర ఆ మంచులో కలిసిపోయే ఆ నావను చూస్తూనే ఉంది ప్రజలందరి నుండి ఒకే గుండె నుండి వెలువడిన ఆర్తనాదం ఆ సాయంత్రపు చీకట్లో సముద్రం మీద ఒక పెద్ద నాదంగా కలిసిపోయింది అల్మిత్ర నిశ్శబ్దంగా ఆ మంచులో కలిసిపోతున్న నావను చూస్తూనే ఉంది ప్రజలందరూ వెళ్ళిపోయాక ఆమె ఆ సముద్ర తీరాను అలాగే నిల్చుని తన హృదయంలో అతని మాటల్ని గుర్తు చేసుకుంటుంది కాసేపు శూన్యాన విశ్రాంతి తర్వాత మరో మాతృమూర్తి నన్ను గర్భాన దాలుస్తుంది